స్పత ఆ తిశ్రీ ప్రసాదం శ్రీమహాత్మాధిపతంకరాచార్యురాచార్యే గురు పరపస్కృతం దేవీ సరస్వతీ వ్యాసీ తోర ముప్పై రెండు అయిపోయిందండి పర్షం ఉండ కుతం కర్తవ్యం ఇచ్చేచ్ఛోపన్న శ్లోకముందామో ముప్పై రెండు యదృచ్ఛయా చోపం స్వర్గద్వరపృతం సుఖిన క్షత్రియా పార్థన్ యుద్ధమీదృశం భాష్యంలో ఎదురుచయా అప్రార్థితయా ఉపన్నం ఎదురుచ్చయా అంటే అనుకోకుండా లభించింది ఈ యుద్ధము అనే అవకాశము అనుకోకుండా లభించింది సో ఎదురుచ్ఛయ ఉపపన్నం అప్రార్థితయా ఉపపన్నం కోర వీడు పని కట్టుకుని కోరితే వచ్చింది కాదు అనుకోకుండా లభించిన ఛాన్స్ అది సో ఇప్పుడు నేషనల్ క్రికెట్ టీంలో ఒక ఆయన్ని సెలెక్ట్ చేశారు నేషనల్ క్రికెట్ టీంలోకి ఆ సెలక్షన్ అయిన తర్వాత ఇంకెప్పుడు క్రికెట్ మ్యాచ్లు కాలేదు ఫర్ సమ్ రీజన్ ఆర్ అదే అది సెలెక్ట్ అయినందుకన్నా ఒకటో రెండో మ్యాచ్లు అయితే చూపించవచ్చు ఆ ప్రతిభని కాబట్టి అనుకోకుండా లభించే క్షత్రియుడు మరి ఆలోచిస్తాడు యుద్ధ అలాగే ఆలోచిస్తాడు సో మనం అంటే మామూలుగా కట్టకుండా భోజనం చేయడం కలిసే విశ్రాంతి తీసుకోవడం ఇలాంటి సింపుల్ లైఫ్కి భోగప్రధానమైన జీవితానికి అలవాటు పడి ఉన్నాం కనుక ఆ యుద్ధ వీరుని యొక్క థింకింగ్ ప్రాసెస్ మనకు మనకి అవగాహనకి రాదు ఆ వాల్యూ సిస్టమ్ మనం అప్రిషియేట్ చేయలేము కాబట్టి అప్రార్థితంగా ద్వారం అపారృతం ఉద్ఘాటితం స్వర్గానికి ద్వారాన్ని తెరిచినట్టే ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదండి శరీరాన్ని నిలబెట్టుకోవడం ఎలాగోకూలదు ధర్మం కోసం యుద్ధం చేస్తూ ప్రాణాలను త్యాగం చేసేటంటే అది ఎంత గొప్ప విశేషం సో అందాము ఏ తదీదృశం యుద్ధం లభం తె క్షత్రియా హే పార్థ కిన్న సుఖిన దానికి వ్యాఖ్యానం ఏం చేయలేదు ఊరికే ఓ వాక్యం రాశారు ఏముంది చేయటానికి వ్యాఖ్యానం కాంటెక్స్ట్ వర్సెస్ ఇవి సో హే పార్థ అంటే అర్జున ఎవరైతే ఏ క్షత్రియా ఏ క్షత్రియులైతే తదీదృశం యుద్ధం లభంతే అట్టి ఈ విధమైన అట్టి అంటే ఆ విధంగా లోక ప్రసిద్ధమైన లేకపోతే గొప్ప అదృష్టంతో లభించేటువంటి ఇలాంటి యుద్ధాన్ని ఎవళ్ళైతే లభంతే పొందుతారో యుద్ధాన్ని పొందుట అంటే యుద్ధం చేసే ఛాన్స్ లభించుట కిన్న సుఖినహతే యుద్ధం చేసే ఛాన్స్ వచ్చింది వాడు సుఖం వాడు సుఖం గలవాడు కాదా ఏమి సో ఇప్పుడు యుద్ధానికి రమ్మని పిలిచారనుకోండి పైలట్ని ఇంట్లో బామ్మగారు ఏమంటారంటే అయ్యో ఎంత కష్టం వచ్చిందో మా మనవడేమో యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు అది బామ్మగారు కండ పని పెట్టుకుంటారు దుఃఖం కూడా పడతారు కానీ మరి అతను హీల్ బీ హ్యాపీ కింద సుఖినహాతే వాళ్ళకి సుఖం లేదనుకుంటున్నావా ఏమి నిర్మోహంలో ఉన్నావే అని అలాగే ప్రశ్న వేశారు శంకర్లు కాబట్టి అది సరళమైన శ్లోకం నేను చాలా చెప్పినట్టు ఆ శ్లోకం గురించి తర్వాత శ్లోకం అథ చేష్యసి తర్మం కీర్తించా హిత్వాపమవాప్ అర్జునుడు అంటాడు వీళ్ళందరినీ వీళ్ళ మీద బాణాలు ప్రయోగిస్తే వాళ్ళకి దెబ్బలు తొగులుతాయేమో రక్తం కారుతుందేమో చచ్చిపోతారేమో కూడాను అప్పుడు నాకు పాపం వస్తుందేమో అంటాడు మరి వెరీ మొహం అలా కాదయా నువ్వు నీ స్వధర్మాన్ని చేయకపోతే అప్పుడు వస్తుంది పాపం అంటున్నాడు సో మళ్ళీ అథేత్వమి సంగ్రామం నరిష్యసి తధర్మం కీర్తించ అథత్ ఇమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి తమ కీర్తింప్సి అథా ప్లూగా త్వం నీవు ఇమం ఈ ధర్మం ధర్మమును తప్పని సంగ్రామం యుద్ధమును చేత చేయని పక్షములో తానివలన స్వధర్మం స్వధర్మమును కీర్తించ కీర్తిని కూడా హిత్వా పోగొట్టుకుని పాపం పాపమును అవాప్స్య పొందగలవు కాబట్టి యుద్ధం చేయడం మానేస్తే రాదు పుణ్యం ఆయనకి అర్జునునికి అర్జునుని పరిస్థితి అటువంటిది నీకు యుద్ధం చేస్తేనే పుణ్యం వస్తుంది కాబట్టి నీకు ధర్మ్యం సంగ్రామం ఇప్పుడు కూడా యుద్ధం చేసేప్పుడు ధర్మబద్ధమైన యుద్ధం చేయాలి అలాంటి యుద్ధం అదే ఎందుకని ఆతతాయి వధే దోష నా కశ్చిత్ పరికీర్తిత ఆతతాయి అని ఓ పదం ఒకటి ఉండేది మీరు తెలుగులో ఆకతాయి అని విన్నారా అది తెలుగు ఆకతాయి అయింది సంస్కృతంలో ఆతతాయి కాలేదు త ఆతాయి అంటే కొంత పాపాలు చేసిన వాళ్ళని ఆతతాయి అని అంటారు ఆతతాయము గలవాడు ఆతతాయి ఏమిటా పాపాలంటే పరభార్యను అపహరించుట లేక అవమానము చేయుట రావణాసురుడు ఆతతాయి దుశ్శాసనుడు ఆతాయి దుర్యోధనుడు వీళ్ళందరూ ప్రోత్సాహం చేశారుగా దుర్యోధనుడు కర్ణుడు కర్ణుడు మరీను కర్ణుడు ఏదో ఏదో దానం చేశాడు కదా అసలు పరిస్థితిని మీరు పక్కన పెట్టడానికి కర్ణుడు మరీ దుష్టుడు దుష్ట చతుష్టయంలో వాడు ప్రధానమైన వాడు వాడు కర్ణుడు ప్రోత్సాహం చేస్తాడు దుశ్శాసనుడు ఏ లాదు చేరంటాడు అలా అంటాడు ఇంకా దుర్యోధనుడు ఏమన్నా పిసరం మొహమాటం ఉందేమో కానీ కర్ణుడికి ఏ మొహమాటం లేదు సో కర్ణుడు దుర్యోధనుడు దుశాసనుడు శకుని వీళ్ళు ఆతతాయుడు స్త్రీ మానభంగం చేయటానికి పూనుకుంటారు తర్వాత విషం పెట్టిన వాడు విషం విషప్రయోగం చేస్తారు చూడండి వాడు అన్నం అనుకుని తింటూ ఉంటాడు అది విషం చచ్చిపోతాడు దానివల్ల వాడిని ఆ విధంగా విషప్రయోగం చేసిన వాడిని అతతాయి అంటారు అందులో క్షత్రియుల్లో మరీ దోషం అది క్షత్రియుల్లో అయితే నువ్వు యూ ఛాలెంజ్ హిమ్ అనే ఫైట్ అండ్ కిల్ హిమ్ నథింగ్ రాంగ్ అంతేగాని విష ప్రయోగం చేసి చెప్పడం ఆతతాయి దుర్యోధనుడు విషప్రయోగం చేస్తాడు అలాగే ఇంటికి నిప్పు పెట్టడం అన్నది ఆతతాయంటారు ఎద్రపోతూ ఉంటారు మనుషులు వీడు వెళ్ళి నీ చూరుకు నిప్పు పెట్టి వస్తాడు అప్పుడు ఏమవుతుందంటే చుట్టూ నిప్పు పెడతాడు ఆ ఇంట్లో నిప్పు అంటుకుని ఆ చుట్టూ తగలబడి దాకా వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి తెలిసేపటికి ఇంకా బయటపడే మా దారి కూడా ఉండదు ఎవరైనా బలమైన వాడు కొంచెం ఒళ్ళు మా ఖాళీ కాలి మినిమం డ్యామేజ్ అనేది మినిమం ఉంటుంది అసలు లేకుండా ఉండదు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు ఆ విధంగా మనిషిని నిద్రపోతుంటే నిప్పు పెట్టి చంపటం అన్నది ఎంతటి శత్రువుకైనా అలా చేయకూడదు తప్పదు చాలా తప్పదు ఇలాంటి ఆతాయ దోషాలన్నీ ఈనాడు సమాజంలో వచ్చిపెడిపోయి ఈ శత్రుత్వాలు బాగా పెరిగిపోయి సో రాయలసీమలో ఏం చేస్తున్నారంటే మహాపాపాలన్నీ చేస్తారు ఈ వీడికి వాడి ఫ్యాక్షన్స్ కదండి వీడు ఏం చేస్తారంటే అవతల వాడి పళ్ళ తోటలు అక్కడంతా మెట్ట వ్యవసాయం వరి ఏమీ ఉండదు పళ్ళ తోటలు మామిడి తోటలు బత్తాయి తోటలు ఇలాంటివి వీడు వెళ్ళిపోయి రాత్రి తెల్లవారుసాము వెళ్ళిపోయి ఒక కత్తి హోట తీసుకుని మొత్తం తోటలో ఉన్న మొక్కలన్నీ నరికేస్తాకొస్తాయి వాడు ఏం చేయాలంటారు ఒక ఉరిశిక్ష కూడా చాలదు వాడికి ఎందుకంటే వాడు ఈ రైతుకే అవమా అన్యాయం చేస్తున్నాడు ప్రకృతికి అన్యాయం చేస్తున్నాడు ఈశ్వరుడికి ద్రోహం చేస్తున్నాడు దేశద్రోహం చేస్తున్నాడు సమాజ ద్రోహం చేస్తున్నాడు ఇంకా అంతకంటే ఇంకా పదాలు ఏం లేవు వాడికి ఒక ఉరిశిక్ష చాలద్దు శిక్ష పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రిపోర్ట్ చేయరు ఏం చేసుకుంటారు అంటే ఎఫ్ఐఆర్ని నెత్తలేసుకొట్టుకోవాలి ఎఫ్ఐఆర్ సో కాబట్టి సో అలాంటి ఏంత ఎంత దోషం అండి ఆ ద్వేషం అనేది అంటే ధర్మం అనేది సుతరాము లేకుండా అలా అయిపోకూడదు సో వీళ్ళు ఆతతాయిలు వీళ్ళు లేదంటే ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారే ఈ దుశ్శాసనాదులు వీళ్ళ నలుగురు ఆతతాయి అనే వాళ్ళకి అన్ని విధాలా కూడా సంప్రాప్తం వాళ్ళు డిక్లేర్ చేసిన వారిది వాళ్ళని ఓడించి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ సమాజంలో ధర్మబద్ధమైనటువంటి పాలనని అందించాల్సిన పూచి వీడికి ఉన్నది అర్జున్ అనుకున్నది ధర్మయం యా అంటే మీకు నేను చెప్పాను ఆ ప్రత్యయానికి అర్థం ధర్మాత అనపేతం అనర్థం ధర్మము తప్పని అనర్థం ఆ ప్రత్యయంలో అంతటి అర్థం ఉన్నది కాబట్టి ధర్మము తప్పని యుద్ధం అది ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధం చేసామనుకోండి ధర్మయుద్ధం అన్ని సందర్భాల్లోనూ ధర్మయుద్ధమే ఎందుకంటే పాకిస్తాన్ అనే నేషను హిందువుల మీద ఉండే ద్వేషం నుంచి పుట్టింది అంతకంటే వేరే దానికి దెర్ ఈజ్ నో అదర్ ఫౌండేషన్ ఫర్ ఇట్ మీరు ఆ ద్వేషాన్ని న్యూట్రలైజ్ చేస్తే ఆఫ్ ఆ నేషన్ ఇట్ కెనాట్ సర్వైవ్ యాజ్ అేషన్ ఇప్పుడు ఈస్ట్ ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ కలిసిపోయినట్టుగా కలిసిపోతుంది పాకిస్తాన్ భారతదేశంలో ఎందుకంటే అది నిలబడి ఎంతకాలం నిలిచిందో అంతకాలం ద్వేషం మీదనే నిలబడి ఉంటుంది అంచేతనే వాళ్ళకి ద్వేషాన్ని తగ్గించే ప్రయత్నం చేసినప్పుడల్లా అక్కడ ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ చాలా కంగారు పుడిపోతాయి ఎందుకంటే వాళ్ళ సర్వైవల్కి మూలం ద్వేషం కనుక బాయి భాయ్ అంటే వాళ్ళకి ఇంకే వాళ్ళు ఏమిటి చేసేది వాళ్ళు చేసేది వాళ్ళు దుకాణం మూసేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతమో తెలంగాణ ప్రాంతమో కలిసే ఉందామో అని నిర్ణయించుకుంటే టీఆర్ఎస్ మూసేయాల్సి ఉంటుంది టీఆర్ఎస్ ఇంకేమిటి వాటి వీస్ దేర్ ఫర్ ఇట్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్ అలాగా అది విడిగా ఉండాలని అన్నంతసేపు ఆ పార్టీకి హ్యాస్ ఇంక ఎగ్జిస్టెన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఆ విధంగా ఈ ధర్మబద్ధమైనటువంటి దాన్ని దాన్ని చేయడానికి వెనకాడకూడదు పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ఆర్మీవాడు కనుక ఎవడైనా ఈ యుద్ధాలను అవసరం అని స్టేట్మెంట్ ఇస్తే వెంటనే హీ షుడ్ బి కోర్ట్ మార్షల్ అలాగంటే స్టేట్మెంట్ ఇవ్వరు ఇవ్వనివా తప్పది వాడనకూడదు ఏదో ఒక పార్టీ వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు వేరే సంగతి ధర్మబద్ధమైన యుద్ధాన్ని నువ్వు చేయకపోతే అప్పుడు స్వధర్మాన్ని విడనాడిన వాడవాగుతావు అంతకంటే దోషం మరొకట్లేదు నిజానికి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 హే మహారాజా మేమిప్పుడు నా నచ ఆపద్గతాభయం మాకిప్పుడు భోజనం లేని ఇబ్బందుల్లో మేము లేము నీవు ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించట్లేదు కాబట్టి నీ ఇంటికి నేను భోజనానికి రావట్లేదు అని చెప్తాడు శ్రీకృష్ణ దట్ ఈస్ ది రిప్లై హీ యూస్ నువ్వు ప్రేమగా ఆహ్వానించట్లేదు మాతో ఆపద లేదు మా వైపు నుంచి ఆపద లేదు నీ వైపు నుంచి ప్రేమ లేదు ఇప్పుడు ఇంక నీ ఇంట్లో నేను ఎందుకు భోజనం చేయాలి కాబట్టి నీ ఇంటికి నేను భోజనానికి రాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు విధుడి ఇంటికి వెళ్తాడు విదురుడి భార్య పచ్చడి రూపుతో ఉంటుంది ఆ పూట భోజనంలో పచ్చడే రోడ్లో వేసి వెళ్ళే విధురా నీ ఇంటికి భోజనానికి వచ్చానంటే విదురుడు లోపలికి తీసుకువెళ్ళి అదాభివందనం చేసి నా గృహం పావనం అయిందని అని విదురుడు చాలా సింపుల్గా చేస్తూ ఉంటాడు చాలా గొప్ప విషయం ఒక హట్లో నివాసం చేస్తాడు మహారాజుకి మంత్రి కానీ ఒక హట్లో నివాసం చేస్తాడు అది మహాభారతంలో అలా తర్వాతి కాలంలో కూడా చాణక్యుడు కూడా ఒక హట్లో నివాసం ఉంటాడు సో సముద్రం ఈ వీడి చంద్రగుప్తుడు చాణక్యుడిని కలవాలంటే బయట రథం ఆపుకుని బాడీ గార్డ్స్ని అందరిని బయట పెట్టే పెట్టుకుని లోపలికి తలకే ఉంచుకుని లోపలికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మాట్లాడి రావాల్సిందే కాబట్టి అలాంటి గొప్ప మహాత్ముడు ఆయన ఆ విదురుడింటికి వెళ్ళినప్పుడు కుంత అడుగుతుంది నాయన ఏమైంది రాయిబారం అని అక్కడికి సఫలం అయితే మంచిదని అంటే రాయిబారం ఫెయిల్ అయింది అని చెప్తాను అత్తా అవుతుంది అనుకుంటా ఆయనకి చెప్తే అప్పుడు అంటుందావిడ త్వయా ధనంజయో వాచ్య నిత్యోద్యుక్తో మృకోదర యదర్థం క్షత్రియా సూతే తస్య కాలోయగత ఆఖరికి ఐదు గ్రామములు కూడా ఇవ్వము అని ఎప్పుడైతే దుర్యోధనుడు అంటాడో అప్పుడు ఆవిడికి కూడా ఒళ్ళు మండుకొస్తుంది ఇంత అన్యాయం చేస్తాడా ధర్మరాజు అంత శాంతికి కూడా సిద్ధపడితే కూడా వీడు ఈ దుర్యోధనుడు ఇంతటి అన్యాయం చేస్తాడా దీన్ని ఈ ఛాలెంజ్ని ఆవైనా సరే మనం యాక్సెప్ట్ చేయకపోవచ్చు సుమా అని ఆవిడ అనుకుంటుంది కుంత అనుకుంటుంది అనుకున్న ఆవిడంటుంది హే కృష్ణ నా తరఫున నా సందేశంగా నీవు అర్జునుడికి ఓ మాట చెప్పాలి ఎందుకంటే అర్జునుడి మీద ఆధారపడి ఉంది వీళ్ళ యుద్ధ ప్రయత్నం అంతా కూడా హీఈ్ ది ట్రంప్ కార్డ్ వీళ్ళ యుద్ధ ప్రయత్నంలో ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ట్రంప్ కార్డ్ అని ఉంటాడు ఎలక్షన్ కూడా యుద్ధం కదా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 పిల్లల్ని పెంచినవాడు కదా నిత్యోద్యుక్తో మృకోదర భీముడు గురించి నాకేమీ సందేహం అయిన లేదు భీముడు ఎప్పుడూ సిద్ధమైన యుద్ధానికి నిద్ర లేపరు ఆరా యుద్ధానికంటే వస్తాడు కానీ అర్జునుడు కొంచెం సందేహం త్వయా ధనంజయో వాచ్య నీవు నా మాటగా అర్జునుడికి చెప్పు ధర్మరాజు గారి దగ్గర సంబంధ సమస్యలే యుధిష్ఠిర ధర్మము స్వధర్మము ఆయన గుర్తించాడంటే దాని నుంచి ఒక కడుక్కు పక్కకు వేయడానికి ఆయన మనస్సులో కనుక ఈ యుద్ధము స్వధర్మము అని ప్రవేశిస్తే ఆయన నిస్ స్థిరంగా నిలబడి యుద్ధం చేస్తాడు యుధిష్ఠిర స్థిర అంటే స్థిర అని అర్థం స్తోష్ నాష్టుఃనాష్టుఃలాగేదో అయింది సో యుద్ధంలో స్థిరంగా ఉంటాడు ఆయన స్వధర్మం అవ్వాలి స్వధర్మం అవును నిర్ధారణ చేసుకుంటు మాత్రం చాలా ప్రయత్నం చేస్తాయి సో కాబట్టి అర్జున్ ధర్మరాజు గురించి బెంగయ్యలేదు భీముడు గురించి సమస్య లేదు ఈ అర్జునుడే వీక్ గై త్వయా ధనంజయో వాచ్య అర్జునుడికి చెప్పు నువ్వు ఏమని యదర్థం క్షత్రియా సూటే తస్య కాలోయగత దేని కొరకై క్షత్రియ వీర వీరమాత సంతానాన్ని కంటుందో దేని కొరక కంటుంది ధర్మాన్ని రక్షిస్తాడు వీడని కంటుంది ఆ కాలం కాబట్టి నడుము బిగించి యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము అని అని కుంతీదేవి యొక్క సందేశం అంతటి ఇంపార్టెంట్ జ్యూటీ పడికి అది అతనికి అటువంటి స్వధర్మాన్ని విడిచిపెట్టేసి నీవేమో కీర్తిపోతుంది పాపం చుట్టుకుంటుంది కాబట్టి నీవా యుద్ధాన్ని చేసి తీరవలసినదే భాష్యం అవతారిక ఏం కర్తవ్యత ప్రాప్తమీ అని అవతారిక అంటే దాన్ని ఆ శ్లోకంలోకి కలిపేయాలి ఎలాగా చెప్పండి ఏవం ఈ విధముగా కర్తవ్యతాప్రాప్తమపి కర్తవ్యముగా సంప్రాప్తమైనను త్వం నీవు ఇమం ఈ సంగ్రామం నగరిష్యసి ఎట్సెట్రా అదనమాట నీకు యుద్ధము కర్తవ్యముగా ఉపస్థితమైనది అది వచ్చి నీ ముందు నిలబడింది తెలుస్తూ ఉంటుంది మనకి స్వధర్మం తెలియదు అనే బెంగయ్యం అక్కర్లేదు సో స్వధర్మము మనకి తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉన్నప్పుడు నువ్వు చేస్తావా చేయవా అది అర్జునుడి విషయంలో యుద్ధం అవుతుంది మరొకటి విషయంలో మరొకటి ఒక ఆయన ఒక మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వాళ్ళ ఫాదరు మదరు పోయారు సో ఒక ఫైన్ మార్నింగ్ అతని గెడ్డం గీసుకుంటుంటే ఆఫీస్కి వెళ్దామని గుర్తుకొస్తుంది ఏమని ఈరోజు వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధ దిన గుర్తుకొస్తుంది గడ్డ ఆఫీస్కి వెళ్దామని ఘటన చేసుకుంటుంటాం గుర్తుకొచ్చి అదే అదే క్యాలెండరు డేటు వెరిఫై చేస్తే అదే రాసుకున్నాడు ఎక్కడో మూల అదే డేటు అప్పుడు గుర్తుకొచ్చింది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు భార్యను సలహ అడిగారు అనుకోండి ఆవిడేం చెప్తుంది నీకు శ్రద్ధ ఉండాలి కానీ ఆవిడని అడిగితే సరే పెడితే పెట్టండి వాళ్ళే మరో మళ్ళీ ఏడాది పెడదానంటే సరే అలాగే కానివ్వండి ఉంటుంది ఆవిడ మాత్రం ఏమవుంటుంది అతను భార్యను సలహా అడగడానికి బదులుగా నన్ను సలహా అడిగాడు నన్ను సలహా అడిగితే నీ నువ్వు వెంటనే డ్యూటీకి వెళ్ళడం డ్యూటీకి సెలవు పెట్టేది కాదు ఈవేళ అర్జెంటు మీటింగ్ వాటికంటే అర్జెంటు ఇది కాబట్టి ఫోన్ నువ్వు సెలవులు పెడతావు కదా క్యాజువల్ లీవ్లు ఏం చేయట్లేదు కదా కాబట్టి ఫోన్ చేసి చెప్పు డ్యూటీకి రావట్లేదు ఏమిటి కారణం అంటే ఈరోజు మా తండ్రి కానీ శ్రాద్ధ అని చెప్పి అర్ధగంట పెద్ద డ్యూటీ ఏముంటుంది కాశీకృష్ణాచార్యని ఉండేవారు ఈ ఊళ్ళో ఒక ఆయన బాలబోధిని పుస్తకాలు వేసిన ఆయన ఆయన తహసీల్దార్ ఆఫీస్లో ఏదో చేస్తుంటే ఆ తహసీల్దార్ తండ్రి శ్రాద్ధానికి సెలవులు ఇవ్వనని చెప్పాడు మొన్నటి తండ్రి శ్రాద్ధం అంటే సెలవు ఇవ్వనన్నాడు తహసీల్దార్ అంటే ఆయన అన్నాడు తండ్రి శ్రాద్ధంలో నువ్వులతోటి తిలో తిలో తెల ఉదకాలు ఇస్తారా ఆ తిల ఉదకాలు రేపు పొద్దున్నే ఇస్తాను నేను పితృతర్పణము ఈ రోజు ఉద్యోగ తర్పణం చేస్తున్నాను అని కొన్ని నువ్వులు తీసి ఇదిగో ఈ ఉద్యోగానికి నేను తిరోధకం ఇస్తానని చెప్పాడు రేపు తిలతర్పణం చేయడానికి పూర్వరంగం ఈవేళ నా ఉద్యోగానికి తిలతర్పణం చేస్తున్నాను అని వెళ్ళిపోయాడు అంతే రాజీనామా రాసిచ్చి వెళ్ళిపోయాడు తర్వాత తహసీల్దార్ గారు కబురు పెట్టినా ఇంకా మళ్ళీ ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు ఎందుకంటే అలాగే ఈశ్వరుని యొక్క ప్రేరణ ఒకటి అయిందే అయిపోయింది అంతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని పనే లేదని మానేసి కాబట్టి అంత పని చేయ కాబట్టి స్వధ నీ ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముందు సెలవు తీసేసుకుని మరి బ్రాహ్మణుడు దొరకకపోతే దొరుకుతాడు ప్రయత్నం చేయి దొరకపోతే దానికి ఇంకేదో కర్మలో వికల్పం ఉంటుంది కర్మలో అన్ని స్టేజుల్లోనూ వికల్పం ఉంటుంది సత్యనారాయణ వృత్తి బంగారంతో చేసిన సత్యనారాయణ స్వామి మూర్తి కావాలండి ఇప్పుడు బంగారపు మూర్తి చేయడం అంటే ఎక్కడ వస్తుందండి కష్టం కదా చేయించడం ఓన్లండి మూర్తి అక్కర్లేదు బంగారపు కాసు పెట్టండి అక్కడ అంత డబ్బు మా దగ్గర లేదు వెండి కాసు పెట్టండి వెండి కూడా లేదండి పోనీ రాగి డబ్బు పెట్టండి అలా కర్మలో వికల్పం ఉంటుంది ఎక్కడ బంగారపు ఎక్కడ రాగి డబ్బు రాగి డబ్బు పెడతారు అలా అంతవరకు వికల్పం ఉంటుంది రత్నసింహాసనం సమర్పించండి అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాం అక్కడి నుంచి మొదలయ్యి వాళ్ళ తగ్గించి తగ్గించి ఆఖరికి అక్షధానం సమర్పయాలి ఓ దాంట్లో అక్షతలు పెట్టుకుంటే మిస్సింగ్ అన్నింటికీ అక్షతలే అక్షతలను కమండలంలో నీళ్లు నీళ్ళు ఇవ్వాల్సిన తోట నీళ్ళు ఇవ్వడం మిగతావాడన్నిటికీ అక్షతం అన్నిటికీ అక్షతలే కర్మలో వికల్పం ఉంది కాబట్టి కానీ కర్మ చేసి తీరాలి ఎందుకంటే కర్తవ్య కర్మ కదా కాబట్టి చేసేట ఎలా చేయాలో తర్వాత చూడచ్చు చేసేయాలని కాబట్టి స్వధర్మం తెలుస్తూ కానీ అతను సపోజ్ రాగద్వేషముల చేత ప్రేరితుడయ్యి చేయలేదనుకోండి పని పొరపాటు ఉన్నవాళ్ళు అంటారు వాళ్ళకి నీళ్ళు అందలేదని నో దట్ ఈజ్ రాంగ్ అగేన్ వాళ్ళకి నీళ్ళు అందేలేదు నువ్వు చూసావా ఊహే కదా వాళ్ళకి నీళ్ళు అందేయి లేదని పాయింట్ కాదు నీ స్వధర్మం నువ్వు చేసేవాళ్ళ ఫలబుద్ధి ఉండకూడదు ఆ ఫలబుద్ధి ఇప్పుడు నేను నేను తర్పణం చేస్తే ఏమవుతుంది ఈ నీళ్ళు వాళ్ళకి అందుతాయి అని కర్మకి ఫలం అప్పుడే వీడు క్యాల్కులేషను ఎప్పుడైతే ఫలాన్ని నువ్వు క్యాల్కులేట్ చేసేవో దాని నుంచి అనేక సందేహాలు పొడసూపుతాయి నువ్వు ఫలాన్ని నిన్ను ఎవడ క్యాల్కులేట్ చేయమన్నాడు శాస్త్రం ఏం చెప్తుందంటే తర్పణం కృషి అని చెక్క తర్పణాలు చేయంతే నీ డ్యూటీ కనుక అంతే వాళ్ళకి అందేయో లేదో అదంతా నీకు అనవసరం కాబట్టి శ్రాద్ధమన్నది చేయాల్సిందే ఇది అలాగంటే స్వధర్మం అనే ఉంటుంది అర్జునుని విషయంలో యుద్ధము స్వధర్మము అది చేయకపోతే పాపము భాష్యం అథేత్ త్వమిమం ధర్మ్యం అదే అంటే అక్కడ శంకరులు ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే శ్లోకంలో ఏ వరుసలో పదాలు ఉంటే అదే వరుసలో వ్యాఖ్యానం చేస్తారు అథాకి చెప్పాల్సిన అర్థం ఏం లేకపోతే చెప్పరు అలాగే వదిలేస్తారు అథా చేత్ ఏం చెప్తారు వాటికి త్వంకి ఏం చెప్తారు హిమంకి ఏం imam హిమం అంటే ఇది ధర్మంకి చెప్తున్నారు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 ధర్మం నుంచి తప్పింది కాదు అంటే ధర్మము ధర్మము తప్పనిది అలాంటి యుద్ధం కాబట్టి ఆ అర్థంలో యా అనే మాట ప్రత్యేకమస్తుంది ధర్మం ధర్మాదనపేతం ధర్మం అందమైన ప్రయోగం యుసేజ్ ఈ యుసేజెస్ని తద్ధితలు అని అంటారు తద్ధితులను ఎందుకంటారు పాణిని గారు ఆ పేరు పెట్టారు కనుక మళ్ళీ సంజ్ఞా ప్రకరణ సంజ్ఞ అత తితాహన్ తద్దితులని పేరు పెట్టారు ఆ ప్రత్యయాలన్నిటికీ తద్ధితులని పేరు పెట్టారు దానికి ఏదో అర్థం చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు చేశారు బట్ అదొక నేమ్ అన్నమాట అటువంటి యుద్ధం సంగ్రామం యుద్ధం నరిష్యసి చే సంగ్రామంకి యుద్ధం అర్థం సంగ్రామానికి యుద్ధం అంటే అర్థం అది నువ్వు చేయని పక్షంలో తతహ తత అంటే అందువలన అందువలన అంటే దేనివల్ల తదకారణాత్ దానిని చేయకపోవుట వలన అందువలన అంటే అక్కడ చేస్తే చేసింది ఏదైనా అంటే అందువలన ఇక్కడ చేసింది కాదు చేయకపోవడం కదా ఆ చెయ్యకపోవటం వలన అక్కడ ఏమవుతుంది చేయకపోతే స్వధర్మం కీర్తించ స్వధర్మం పోతుంది స్వధర్మానికి ఎక్స్ప్లెనేషన్ ఏం కీర్తికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కీర్తించే హిత్వా పోగొట్టుంది కీర్తి అంటే ఏమిటో చెప్తున్నారు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 ఇంకా ఆది శబ్దం చేత ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు నివాత కవచులు అనే రాక్షసులను సంహరిస్తాడు సో ఇలాగంటే కీర్తులు అన్నీ ఉన్నాయి ఆ ఆ ఘట్టాలు ఆ సందర్భాలను బట్టి నిమిత్తంగా వచ్చిన కీర్తి ఆ కీర్తి అంతా కలిసిపోతుంది కీర్తిని సంపాదించటం తేలిత సంపాదించిన నిలబెట్టుకోవడం కష్టం కీర్తి లేకపోతే పర్వాలేదు మన బతుకు మనం బతకచ్చు కానీ కీర్తి వచ్చి అపకీర్తి వస్తే సంభావితా కీర్తి మరణాదతిరిచియతే అని శ్రీకృష్ణుడే అనబోతాడు ఎక్కడో అది మరణం కంటే కూడా చాలా భయంకరమైనది అని అంటారు కాబట్టి నీకు కీర్తి కూడా పోతుంది పోయేమవుతుంది కేవలం పాపం అవాప్స్యసీ స్వధర్మం పోయింది కీర్తి పోయింది కేవలము కేవలం అంటే ఒకే ఒక అని అర్థం కేవల శబ్దానికి ఒకే ఒక కేవలం అంటే అది తెలుగులో కేవలం కేవలం అంటారు అంటే ఒకే ఒక కేవలం పచ్చడితో భోజనం చేశాను అంటే ఇంకా పచ్చడి ఒక్కటే ఉంది ఇంకేమీ లేదు అని అర్థం అలాగే అదొక యూసేజ్ అంటే సో అర్థమైతే వేదాంతంలో కేవల హోదాన్ని వాడుతూ ఉంటారు కైవల్యం అంటారు కైవల్యం అంటే ఏమిటండి కేవలుడై ఉంగుట ఒకే ఒకడై అంటే ఆత్మస్వరూపుడై ఉండుట అని అర్థం కైవల్యం అంట కైవల్యోపనిషత్ అవాసి అంటే పొందగలవు ఒకసారి శబ్దాలు ఏమైనా అంటారేటి ఒకరికే సరదాగా వినడానికి బాగుంటుంది అథేత అవ్యయాలు చేత దా గురించి మీరు చింత చేయక్కరు ధర్మ్యం ధర్మ్యౌమ్రామా స్తోందాన్ని సంస్కృతం రోజుకునే విద్యార్థులకే చెప్తున్నా సంస్కృతం రాని వాళ్ళ గురించి చెంత చేయకండి కలిష్య మొదటిది తిరిష్యసిష్యమిష్యా కీర్తి కీర్తి కీర్తి స్త్రీలింగ శబ్దం మతి మతి మతీలాగా స్త్రీలింగంలో నా రాదు తస్మాక్షసోన పుంసి పు పుల్లింగంలోనే నా వస్తుంది రామాన్ హరీన్ గురూన్ ధాతూన్ అనే పుల్లింగంలోనే నా వస్తుంది స్త్రీలింగంలో రాదు మతీహి రమాహ గౌరీ అనే ద్వితీయ బహువచనంలో అర్థమైందాన్ని ఎప్పుడు కూడా తీ తోటి పదం వచ్చిందంటే అది శ్రీరింగం మోస్ట్లీ పాపం పాప పా ప్రారంభంలో తీతో ప్రారంభం అవుతుంది ఇది మధ్యమ పురుష అదే అవాప్స్ అవాస్య అథిమి ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తధర్మ కీర్తించాపమవాప్సి अकीर्ति भूतानी कथयिष्य संभावित चीर्ति मरणादतिच्येना मन मोह मुदेन अवतारिक न केवल स्वधर्म कीर्ति परितग ओ अर्जुन इपड़ युद्ध नीचे पारपते केवलमू स्वधर्मू कीर्तिमात्रता इंका पोई उ इंका हाँ चला सो स्वधर्म कीर्ति ओक परत्यागमे न केवल स्वधर्म कीर्ति परत्याग మరిగేవిటి అంటే శ్లోకం అకీర్తించాూత కథయిష్యే సంభావితర్తి మరణాతిచ్యకీర్తిం చే संभातर्ति मरणाच्य से भूतानी प्राणु ते नीयुक्का अव्यलगिपोनी अकीर्तिपकर्ति कूड़ा कथयिष्यूकोनगलु నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకుండా లేచకపోతే నీకు వచ్చే అపకీర్తి ఉన్నదే అది అవ్యయామ ఎక్కడికి పోతుంది దీర్ఘకాలం అలా ఉండిపోతుంది అపకీర్తి సో జయచంద్రుడ పృథ్వీరాజు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది ఘటన కానీ ఇప్పటికీ దేశద్రోహి గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి వీడు జయచంద్రుడురా అంటే సర్ప ఎవరైనా మోసగాడి గురించి చెప్పాలంటే వీడు శకునిరా అంటే చాలు ఇంకా వేరే ఏం చెప్పక్కర్లేదు శక్కుని అంటే ఎవరిథింగ్ సో ఆ విధంగా ఆ అపకీర్తి అది ఎప్పటికీ పోదంతే అది అలాగే ఉండిపోతుంది ప్రాణులు ప్రాణులంటే మనుషులు అనుకోండి ఇంకా దేవతలు వాళ్ళు కూడా చెప్పుకుంటారు అని అనుకుంటే అనుకోండి భూతాన్ని అంటే పశుపక్ష్యాదులు చెప్పుకుంటాయని కాదు ప్రాణుల్లో ఏ సందర్భం ఉంటే ఆ సందర్భాన్ని ఆ అపకీర్తి అలా చెప్పుకుంటూనే ఉంటారు ఆ పబ్లిక్ మెమొరీ షార్ట్ అండి ఓ నాలుగు రోజులు ఉండి అదే పోతుంది అని మీరు అనుకోద్దు పబ్లిక్ మెమరీ షార్ట్ అంటే అర్థం ఏంటంటే హెడ్లైన్స్ రాదని అర్థం వారం రోజులు హెడ్లైన్స్ ఉంటుంది పోతుంటారు ఎవరు మర్చిపోరు అలా అట్టు పెట్టుకుంటారు అది ఆ సందర్భం వచ్చినప్పుడు గుర్తుకు తెచ్చుకుంటారు డేంజర్ అపకీర్తి డేంజర్ ఒకప్పుడు నీలాప ఏ పాపం ఎరగిన వాడిని మీద పాపకీర్తి వేస్తుంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారనుకోండి ఎందుకునో వస్తారు ఎందుకు వస్తారో కూడా చెప్పలేము ఒకప్పుడు విమానం టికెట్ కొనుక్కుని ఎక్కడికో వెళ్ళి వస్తే కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు వాళ్ళ వాళ్ళకేదో బుద్ధి పుట్టినప్పుడు వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బొగ్గలు నొక్కేసుకుని అవి బాబా వీడు ఎంత డబ్బులు సంపాదించి అలాగే కంగారు పడిపోతారు అపకీర్తి వేసేస్తారు ఏమీ ఉండదు వాళ్ళు వచ్చేసి ఏమీ లేదని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వీడికి అపకీర్తి మాత్రం వచ్చేస్తుంది ఒకప్పుడు అలా కూడా అవుతుంది శ్రీకృష్ణుడికి ఒకసారి అలా అయింది శమంతకమణిని ఆయన అపహరించాడని ఆయన మీద ఆయనే ఉప ఆయన తెలియదు కూడా తెలియదు ఆయన హడావిలో ఆయన ఉంటాడు ఈ శమంతమణిని వాడేవడో ఉపహరిస్తాడు ఆ సత్రాజిత్తు దగ్గర నుంచి వాళ్ళ భావమరత కొట్టుకుపోతాడు ఈ భావమరతులు ఉన్నారే వీడు ఎవరు డేంజర్గా అయింది సో వాడు కొట్టుకుపోతాడు తల్లి వాడికి దారి మోసి పుట్టి వాడేమో చేతిలో ఉంగరానికో దిగబెట్టుకుని పట్టుకు తగ్గపోతాడు ఈ రత్నం ఏదో ఉద్ధరిస్తుందనే ఈ అప్పటి నుంచి ప్రారంభమైంది అని అనిపిస్తున్నాడు ఎనివే సో వాడు కొట్టుకుపోతాడు కొట్టుకుపోతే ఇది సమంతకం అని కనపడదు కనపడకపోతే సత్రాజిత్ అంటాడు ఎవడో దీన్ని అపహరించారో ఎవడో రావు తెలుసును అంటాడు అదే నీకెలా తెలిసినా అంటే శ్రీకృష్ణుడు అయి ఉంటాడు ఒకసారి ఎప్పుడో కావాలని అడిగే నేను ఇవ్వలేదు అనిచేత ఇప్పుడు అదను చూసి పట్టుకుపోయి ఉంటాడు అలాగా చాలా తప్పు కదా అలాగన్నాం అందరూ ఆ అవునవును ఇలాంటి చిన్నప్పటి నుంచి ఇలాంటి లక్షణం చేయి వాటం అయినా అని దాని మీద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 మరణాత్ మరణము కంటే అతిరిచ్యతే అధికమైనది ఒకప్పుడు సమాజంలో పేరుని పొంది సంభావితుడై అంటే అందరి చేతను మన్నననలా నందుకొని ఆ తర్వాత అపకీర్తిని పొందడం అంటే అది మరణమేనా అంతకంటే తేలిక అంత కఠినమైనటువంటి విషయం కాబట్టి హే అర్జున నువ్వు కనుక యుద్ధం మానిస్తే నీ దుస్థితి ఆవిధంగా ఉంటుంది సుమా అని అంటుంది దాంట్లో పెద్ద చెప్పాల్సిందేం లేదు భాష్యం అకీర్తించాపీ భూతాని కథయిష్యంతి తే తవా తేకి అర్థం తవా అని ఏంటంటే నీ యొక్క దానికి సినాని తవా తేకి తవా అని ఎందుకు అన్నాం అది తెలుస్తూనే ఉంది కదా అంటే ఒకప్పుడు తేకి తుభ్యం అని అర్థం చెప్తారు ఒకప్పుడు చతుర్థ విభక్తి చతుర్థ విభక్తి తుభ్యం తే షష్ఠీ తవతే కొన్ని సందర్భాల్లో చతుర్థి అవసరం ఇక్కడ చతుర్థి కాదు ఇది షష్ఠి అని చెప్పడం కోసం తవా అవ్యయాం దీర్ఘకాలం వ్యయం అంటే తొలగిపోవుట నశించుట అవ్యయమంటే నాశనం లేనిది నాశం లేదంటే సృష్టి అంతమయ్యే వరకు ఉంటుంది అపకీర్తి అంటే అలాగేం కాదు దీర్ఘకాలం ఉంటుంది చాలా కొన్ని వందల వందల సంవత్సరాలు అలా అలా ఉండిపోతుంది తర్వాత ధర్మాత్మా శూరమాదిభి గుణై సంభావిత అకీర్తి మరణాతిచ్యతే ఇప్పుడు ఆయన దాన ధర్మాలు చేసిన వాడు గొప్ప పుణ్యాత్మన కీర్తి ఉన్న వ్యక్తి ఏదో అంశం కూచ్చుకుంటూ పట్టుబడ్డాడు అనుకోండి ఎంత అపకీర్తి అంచేతనే మీకు టీవీలో చూసుంటారు ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు మొహం మీద ఇలా కప్పేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అపకీర్తి ఆ అది ఆ స్టింగ్ అది అది తేలు కుట్టినట్టుగా మనస్సుకి చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది పది మంది మొహంలో పడిపోతారు కదా సో సంభావితస్య అంటే లోకంలో ధర్మాత్ముడి తను అర్జునుడు ధర్మాత్ముడు సూరుడు అని పేరు ఓసారి అర్జునుడికి ఎవళ్ళో అయా రక్షించండి రక్షించండి కేక వినపడుతుంది అంటే ఒక గోవుని ఒక బ్రాహ్మణుని యొక్క గోవుని ఎవడో అపహరించకపోతూ ఉంటారు ఆవును అపహరించకపోవడం ఎందుకంటే దాని పాలు బితుక్కు తాగచ్చు ఏదో మొత్తానికి అయితే అయ్యా నా ఆ గోవును అపహరించకపోతున్నారు ఎవడైనా రక్షించండి రక్షించండి అని ఎవరో అరుస్తారు అరిస్తే ఆ అరుపు అర్జునుడి చేయలో పడుతుంది ఈయన ధనుర్బాణాలు ధర్మరాజు గారి రూమ్లో ఉంటాయి ధర్మరాజు గారు ద్రౌపది ఉంటారు వీళ్ళొక రూలు ఆ భా అన్నదమ్ములు వీళ్ళందరికీ కలిపి ఒకే భార్య కనుక వాళ్ళు ఒక రూలు ఒకటి ఏమని పెట్టుకున్నారంటే ఈమె ఎక్కడ ఉంటుందో ఇంకా అక్కడికి వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు ఎందుకంటే అందరూ భర్తలే కదా కాబట్టి అలాగంటే ఒక నియమాన్ని పెట్టుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు సో ఏ లేకపోతే మరి లేకపోతే ఆ సూయలో అవి సో ఈయన ఏం చేస్తాడంటే ఆ ధనుర్బాణాలని తెచ్చుకోవడం కోసం వెళ్తాడు వెళ్తే ఆ నియమాన్ని ఉల్లంఘించినట్టు సరే నియమాల్లంఘనం అయినా కూడా పర్వాలేదని ధనుర్బాణాలను తెచ్చుకుని వెళ్ళి ఆ బందిపోటు దొంగలు పదిమందో ఎంతమందో ఆవులు లాక్కుపోతూ ఉంటే వాళ్ళని ఆ బాణలతో కొట్టి వాళ్ళని తరివేసి ఈ ఆవుని తీసుకొచ్చి సుబ్రాహ్మణుడికి అప్పచెప్తాం అప్పుడు ఆ నియమం ఉల్లంఘన అయితే సంవత్సర కాలం తీర్థయాత్రలు చేయాలి అని దానికి ప్రాయశ్చిత్తం అన్నీ వీళ్లు పెట్టుకున్నదే ధర్మరాజు అంటాడు నువ్వు చేసింది కాదు కావాలని చేసిన సందర్భంలో అది ప్రాయశ్చిత్తం కానీ నువ్వు ఇంతకంటే గ్రేటర్ ధర్మాన్ని అనుష్ఠించడం కోసం చేసేవు గనుక ఆ ఆవుని రక్షించడం పరమ ధర్మం కాబట్టి నువ్వు ఉల్లంఘనమేం లేదు నువ్వు వెళక్కర్లేదని ధర్మరాజు గారు ధర్మశాస్త్రం చెప్తారు చెప్తే సరే ఇంకా అన్నయ్య అలా చెప్పినప్పుడు ఇంక సమస్య ఏముంది అని ఊరుకుంటాడా నో మేబీ వాట్ యూ సెడ్స్ ట్రూట్ లెటర్ ఫాలో ఎ ప్రిన్సిపల్ అని సంవత్సరకాలం తీర్థయాత్రిగా వెళ్తాడు సో ఆ విధంగా ధర్మాత్ముడు చూడండి ఒకే ఘటనలో అతని శౌర్యం ప్రకటితమైంది అతని ధర్మబుద్ధి ప్రకటితమైంది సో ధర్మం కోసం ఎంతటి త్యాగమైనా చేయటానికి సిద్ధపడేవాడు అర్జునుడు అనే లోకంలో కీర్తుంది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 అపకీర్తి మరణమును దాటి ఉండును అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే మరణాత్ సంభావితస్ కీర్తే వరం మరణం ఇత్యర్థ దాని తాత్పర్యం ఏంటంటే ఆ దుఃఖం మరణ దుఃఖాన్ని మించి మరణ దుఃఖం అంటే ఏమిటి అలా కాదు దాన్ని చూడాల్సింది దాని అర్థం ఏంటంటే అపకీర్తిని పొందటం కంటే మరణించటమే మేలు అని దాని అర్థం అపకీర్తిని పొంది బ్రతిగా ఉండటం కంటే మరణించటమే మేలు అంచేతనే కొంతమంది అపకీర్తిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు అలా అనిపించేది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి నీ ధర్మాన్ని నువ్వు చేసేసేవనుకో ఇంక సమస్య ఉండదు ఏ రిజల్ట్ వచ్చినా సమస్య ఉండదు రిజల్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అది ఏదైనా చెప్పబోతున్నారు శ్లోకం ఒకసారి శబ్దాలు అందాం కీర్తి కీర్తి కీర్తి భూతం భూతే భూతాని కథయిష్యతిర మీతో మీరు చెప్పుకోగలుగుతారు అవ్యయా అవ్యయే అవ్య రమాం అన్నట్టుగా సంభావిత సంభావిత సంభావితా మరణాత్ మరణాభ్యా మరణేభ్య అకీర్తించా భూతాని కథయిష్యే వ్యం సంభావితాకీర్తి మరణాతిచ్యతే ఇవి కాంటెక్స్ట్ శ్లోకా వీటిలో మానవాళిని ఉద్దేశించి చేసి సందేశం డైరెక్ట్గా ఉండదు ఇండైరెక్ట్గా వస్తుంది స్వధర్మాన్ని అనుష్ఠించాలి విడిచిపెట్టరాదు అనే సందేశం బట్ బట్ అక్కడ ఉన్న కాంటెక్స్ట్కి సంబంధించినవి కాబట్టి పెద్ద వివరణ ఏమి ఉండదు తర్వాత శ్లోకం కించ అదే అవతారిక ఇంకా ఏమంటే అంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతోంది అని అభిప్రాయం భయాద్రణాదు పరతంహారథా ఏషాచుమత భూసి లాఘవం భయాత్ ఉపరతం మంశ్యం మహారథా ఎం చం బహుమీ న్ను మహారథా మహారథులు భయాతు భయము వలన రణాత యుద్ధము నుండి ఉపరథం వెనుదిరిగిన వాణినిగా మంశ్యంతే తలపోయగలరు అది అర్జునుడు యుద్ధం నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు అనుకోండి ఎందుకు వెళ్ళిపోతున్నాడు భయం వల్ల వెళ్ళిపోవట్లేదు మీరు గమనించరో లేదు అతనికి భయం లేదు యుద్ధం అంటే భయం లేదు భయం కారణం కాదు అతని కారణం ఏమిటంటే మిస్ప్లేస్డ్ కంపాషన్ కంపాషన్ ఉండాలి మిస్ప్లేస్డ్ ఉండకూడదు సో ఆ మిస్ప్లేస్డ్ కంపాషన్ అంటే కంపాషన్ చూడకు చూపించకూడని సందర్భంలో కంపాషన్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారనుకోండి వాడు బంతి వేశాడు అనుకోండి బంతి వేసినప్పుడు ఫోర్ కొట్టారనుకోండి ఫోర్ కొడితే బౌలర్ మొహం ఎలా అవుతుంది ఏడుపు మొహం పెడతాడా పెట్టాడా ఎప్పుడైనా చూసాక సిక్స్ కొడితే ఇంకా ఏడు మొహం పెడతాడు సపోజ్ ఓ సిక్స్ కొట్టి ఇంకో సిక్స్ కొట్టారనుకోండి అప్పుడు బౌదర్ మొహం ఎలా ఉంటుంది ఆవద్ద అయిన వాళ్ళగా అంటే చాలా దుఃఖాన్ని వాడు కాబట్టి మంచి బంతి వేసినప్పుడు పోనీ సిక్స్ కొడదావా అని పోని వాడి మొహం పాపం ఏదైనా అనుకుంటాడు అయితే క్యాప్టెన్కి వీడి మీద చులకన అయిపోతాడు అని వీడు కొట్టలేదు కొట్టకపోతే వీడు స్వధర్మాన్ని చేసిన వాడు ఎందుకంటే వీడు సిక్స్ కొడతాడని తద్వారా టీం నెగ్గుతుందని అందరూ అపేక్షిస్తుంటే వీడు పాపం బౌలర్ ఏమైనా అనుక్కుపోతాడేమో అని మొహమాటం కోసం నిమ్మ కొట్టి అలాంటివి చేయకూడదు అలాంటివి పిచ్చి పిచ్చి కొందరు చేయకూడదు సెంటిమెంట్ అది దాన్ని మిస్ప్లేసిన సెంటిమెంట్ అంటారు సెంటిమెంటాలిటీ వల్ల ఏది ఒరిగి ఉండదు కాబట్టి కాబట్టి కంపాషన్తో వెళ్ళిపోతున్నాడు అతను భయంతో వెళ్ళిపోవట్లేదు కానీ ఈ మహారథులు ఉన్నారు మొత్తం యుద్ధరంగంలో ఇటు అటు కూడా మహారథులు అంటే గొప్ప గొప్ప యుద్ధ వీరులు రథం మీద కూర్చుని యుద్ధం చేస్తారు చాలా సమర్థులు వీళ్ళందరూ ఉదాహరణకి కన్నుడు మొదలైనవాళ్ళు వీళ్ళందరూ అర్జునుడు వెళ్ళిపోయాడు రా యుద్ధం నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే భయంతో వెళ్ళిపోయాడు రాను అంతేగాని అంతేగాని అర్జునుడు పెద్ద మనస్సు గలవాడరా మన మీద బాణం వేయడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అని అనుకుంటారు లాల్ బహదూర్ శాస్త్రి గారు తాషికంటు వెళ్తుంటే వెళ్ళొద్దని చెప్పారు కొంతమంది ఎందుకంటే మీరు తాషకెంట వెళ్ళడం మీరు విజేతలు మీరున్నతో మీరు ఉండండి మీరెందుకు తాషకెంట వెళ్ళడం మీరు తాషకంటు వెళితే మీరు యుద్ధానికి భయపడి వెళ్తున్నారని అనుకుంటారు కాబట్టి మీరు వెళ్ళొద్దు అని కొంతమంది సలహా చెప్పారు చెప్తే ఆయన ఏదో మిస్ప్లేస్ చాలా గొప్పవారు ఆయన గురించి నేను అల్లాడినా ఇష్టం లేదు నాకు ఎందుకో ఒక దృష్టితోటి ఒక సత్పురుషులు ఆయన అంచేత ఆయన తాషకంటు వెళ్ళారు ఏమైంది తర్వాత మళ్ళీ యుద్ధం రావడం ఆగిందా యుద్ధానికి యుద్ధం ఎక్కడికి పోతుందండి పాకిస్తాన్తో యుద్ధం ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోదు అలా ఉంటుందండి ఉద్దేలాగా థాయింగ్ అంటారు అప్పుడప్పుడు కొంచెం చల్లబడుతుంది మళ్ళీ వేడెక్కుతుంటుంది సో ఏమి సెటిల్ అయింది ఏమీ సెటిల్ కాదు పాకిస్తాన్తో సెటిల్మెంట్ ఏమిటి నో సెటిల్మెంట్ యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ ఎగ్జిస్ట్ వీ హెవ్ టు ఫైట్ ఇట్ అవుట్ దానికి సెటిల్మెంట్ లేదు ఏం లేదు దట్ ఈస్ ది ట్రూత్ ఎనీవే సో ఆయన వెళ్ళి వెళితే ఏమైంది ఆయన ప్రాణాలకే ముప్పు వచ్చింది ఆయన సహజంగా మరణించారేమో అని నేను అనుకుంటున్నాను కాదని కొంతమంది అంటున్నారు ఏమో భగవంతునికి తెలుక సో సహజ మరణమైన ఆయన తన దేశంలో తాను మరణించకుండా అక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళందరినీ సంతోషపెట్టడం కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఏ ఎంత ప్రారంభం ఆయన అక్కడికి వెళ్ళి మరణించడం అంటే